ీ భగోదీమ ధీో ప్రచోదయా గురుత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్తస్మృతిపరా నమామి శంకరం కరుణాలయన శంకరంకర ఓ సహనావతు సహనోనక్తు సహ వీర్యవహ तेजस्विनावीतमस्तुमा विद्विषाव ओम शांति शांति शांति पूत बे पूत रिपो कायपू खाया, खाला दश मरक दशर इंको दश मारत मारत शिविर दशला పరిపక్వ దశలో కాయ పండుగ మారుతారు కాయకు పూర్ణత్వం అక్కడే ఫలంగా మారడమే కాయకు పూర్ణత్వం పండు కాలేకపోతే కాయకు పూర్ణత్వం లేదు శాంతిని పొందలేకపోతే బ్రతుకు పూర్ణత్వం పండు అయ్యేంత వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉండాలి శాంతిని పొందే వరకు ఈ ప్రపంచంలో మనం కర్మల్ని అంటిపెట్టుకునే ఉండాలి వదిలిపెట్టడానికి అవకాశం లేదు అది నిన్న కర్మకాండ యొక్క ప్రాశస్తాన్ని చూచాం పండు కావడమే కాయక పరమావధి శాంతిని పొందడమే జీవికి పరమావధి కాబట్టి ఈ శాంతిని పొందడానికి నిత్యం మనం ఈ శాంతిని వంచిస్తూ ఉండాలి శాంతిని అన్వేషిస్తూ ఉండాలి శాంతిని అందించేటువంటి మార్గంలో మనం చెలిస్తూ ఉండాలి ఎందుకని శాంతి లేకుండా సుఖపడే అవకాశం లేదు కనుక అశాంతశ కుత సుఖం భగవద్గీత శాంతి లేనివాడికి సుఖం లేదు ఈ ప్రపంచంలో शातम लेक सौख्यम ले दुत धन धा सारे जपतप संपद कल धारूत धन धान्यूदू जपतप कलना शा लेक శ్రీరామ శాంతమూలేక ఏ పని ఉన్నది శాంతి కోసమే సుఖం ఉన్నంత మాత్రమే శాంతి ఉంటుందని చెప్పలేము కానీ శాంతి ఉంటే మాత్రం సుఖం ఉంటుంది అండర్స్టాండ్ ఎందుకంటే సుఖాలు వచ్చిపోయేటువంటివి గతంలో మనకు చాలా సుఖాలు మనం అనుభవించాం సుఖాలు తెలియని వాళ్ళం కాదు కాబట్టి సుఖాలకి రాకపోకలున్నాయి సుఖం రాలేదనుకుంటూ ఉంటావు నువ్వు సుఖం వచ్చింది అనుకోండి వచ్చింది అని అర్థం ఒక కాలంలో కాలంలో వచ్చింది గనక అది కాలంలో అంతరించిపోతుంది కాబట్టి సుఖాలకు రాకపోకలున్నాయి నీ స్వరూపం సుఖం కాదు శాంతి కనుక అశాంత కుత సుఖం శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఈ ప్రపంచంలో కనుక ఈ శాంతిని పొందడమే జీవితంలో ప్రధానమైనటువంటి విషయం అయ్యింది గనక జ్ఞానాన్ని పొంది తరించడానికి వేదసారమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి సమయంలో కూడా శాంతి మంత్రాన్ని పఠించి ఉపనిషత్తును ప్రారంభం చేస్తున్నారు మహర్షులు ఏ ఉపనిషత్తు అయినా శాంతి మంత్రం లేకుండా ప్రారంభం కాదు ముందు శాంతి మంత్రం ఉంటది శాంతి పాఠం అయిన తర్వాతే ఉపనిషత్ పాఠం ప్రారంభం అవుతుంది ఎందుకని నువ్వు అసలు ముందు శాంతిగా విని తర్వాత శాంతిని పొందాలి అందువల్ల ఎవరికైనా మనం చెప్పేటప్పుడు అతను అర్థం చేసుకోలేకపోతే తొందరపడుతూ ఉంటే ఉద్రేకంగా ఉంటే ఆవేశపూరితంగా ఉంటే మనం ఒక మాట అంటాం అయ్యా కాస్త శాంతంగా వినండి సార్ నేను చెప్పేది మీకు అర్థం కనుక ఆ వ్యక్తి వినడం లేదు కష్ట శాంతించండి మీకే బోధపడుతుంది నేను చెప్పేది కొద్ది శాంతించండి సార్ అంత ఉద్రేకం కొద్ది శాంతించండి నేను చెప్పేది మీకు అర్థం ఎందుకో తెలుసా శాంతి ఉన్నప్పుడే మనిషి అర్థం చేసుకోగలడు కానీ ఈ ప్రపంచంలో అశాంతి ఉండేటువంటి హృదయంతో అర్థం చేసుకునేటువంటి అవకాశమే లేదు గనక సామాన్యమైనటువంటి విషయాల్లోనే అయ్యా నేను చెప్పేది నీకు అర్థం కావడానికి నువ్వు శాంతిగా విను నువ్వు శాంతించు అని మీరు మాట్లాడేటప్పుడు ఇంత వేదసారమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని వివరించేటువంటి ఈ అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మనసులో శాంతి ఉండాలి వాతావరణంలో శాంతి ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది గనక ఈ శాంతిని కాంక్షిస్తూ ఎందుకని అశాంతికి కారణాలు అనేకం ఉంటాయి ఏ కారణం చేతైనా శాంతి భగ్నమైపోవచ్చు అశాంతి స్ఫూరించవచ్చు అటువంటి అశాంతి లేకుండా శాంతిగా ఈ ఉపనిషత్తు పాఠాన్ని అధ్యయనం చేయడానికి గురు శిష్యులు ఇరువురు కలిసి ఉపనిషత్తును పఠించే ముందు ఈ శాంతి పాఠాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కనుక ఇప్పుడు మనం కృష్ణ యజుర్వేదంలో తైత్రీ ఉపనిషత్తు చూస్తున్నాం గనక రెండు రోజుల ఉపోద్ఘాతం తరువాత ఈరోజు ఉపనిషత్తును ప్రారంభం చేస్తున్నాం మహర్షులు ఏ మార్గంలో అయితే వెళ్లారు అదే మార్గంలో మంగళాచరణంగా శాంతి పాఠాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం ఇది శన్న ఇంద్రో బృస్పతి శన్నో విష్ణురు క్రమ నమో బ్రమణి నమస్తే వాయో మే ప్రత్యక్ష బ్రంహ్మాసి తమే ప్రత్యక్ష బ్రహ్మ వదితం వది సత్యవదిష్యామి తన్మామవతురమవ అవతు మా అవతు వర శాంతి శో మిత్రం వరుణ శం నో భవత్వర్యమా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది శం సుఖం నిత్య సుఖం నిరవధిక సుఖం రూపాలు కళ్ళకు అందుతాయి ఇది దృశ్యమాన జగత్ ఈ జగత్తులో అనేక దృశ్యాలు ఉన్నాయి ఈ దృశ్యాల్లో రూపాలు రంగులు ఉన్నాయి ఈ రూపాలు రంగులు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన కళ్లకు అందుతాయి శబ్దాలు చెవులకు అందుతాయి నేత్రేంద్రియానికి దృశ్యమే అందుతుంది శ్రవణేంద్రియానికి శబ్దమే అందుతుంది కనుక రూపాలు రంగులు దృశ్యాలన్నీ కూడా కళ్ళకు శబ్దాలు చెవులకు అందుతాయి పరమాత్మ జ్ఞానానికి అందుతాడు జ్ఞానం బుద్ధికి అందుతుంది కనుక పరమాత్మని అందుకోవడానికి పరమాత్మ పరమాత్మ జ్ఞానము వేరు కాదు గనక పరమాత్మ తెలియాలి అంటే పరమాత్మ జ్ఞానం కలగాలి ఈశ్వరుడు నాకు కావాలంటే ఈశ్వర జ్ఞానం కావాలి కంప్యూటర్ నీకు తెలియాలంటే కంప్యూటర్ జ్ఞానం కావాలి కంప్యూటరు కంప్యూటర్ జ్ఞానము వేరు కాదు ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము వేరు కాదు కనుక ఈశ్వర జ్ఞానం కలిగితే నీకు ఈశ్వరుడు తెలుస్తాడు ఈ ఈశ్వర జ్ఞానం ఎవరికి కలగాలి బుద్ధికి కలగాలి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం కాబట్టి ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు అందనటువంటి పరమాత్మ స్వరూపం బుద్ధికి అందుతూ ఉంది ప్రమాణం ఇస్తూ ఉన్నాడు గనక గురు శాస్త్రం అటువంటి బుద్ధి పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి బుద్ధి ప్రశాంతంగా ఉండాలి నిర్మలంగా ఉండాలి సాత్వికంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి एकाग्रता शोभिस्ट उ अच्छे सामें बुद्धि अंदकने अवकाश ले शुद्धि कर्मकांड जो कभी बुद्धि मन अर्थंस प्रशा अंतरण कल मोटमोद प्रार्थना प्रारंभ श नो मि मित्र मित्र सूर्य आदि नस्को गुर शिष्य अस्क मित्र नकं मी गुड़ा नु मित्र शुखकृत खंसे कलपेवा अगुगा सुखम करोती सुखकृत अभी शमे सुखम निरवध सुखम अट सु सूर्य कल मित्र अटे सूर्य आदि कूर्य इन नस्माकुर शिष्यु इवर की अट्ठे सुखा कल కనుక శమ అంటే సుఖం సుఖకృతు ఇక్కడ సుఖం అంటే సుఖాన్ని కలిగించేటువంటి వాడు శం భవతు సుఖకృతు భవతు సుఖం కరోతి ఇది సుఖకృతు ఎవరైతే సుఖాన్ని కలిగిస్తూ ఉండాడో అతను సుఖకృతు అటువంటి వాడు మాకు సుఖాన్ని కల్పించేవాడు అగుగాక ఎవరు మిత్ర కనుక సూర్యుడు ప్లీజ్ ప్రాణవృత్తే హే దేవత ఎందుకని మన ప్రాణ ప్రాణవృత్తికి అధిష్టాన దేవత సూర్యుడు చాలా శ్వాసక్రియ నడుస్తూ ఉంది గారి పీల్చుకుంటూ ఉన్నాం ఇది ప్రాణక్రియ ఈ ప్రాణానికి ప్రాణవృత్తే అభిమాన దేవత అధిష్టాన దేవత సూర్య ఆదిత్య కనుక శ్వాసక్రియ సక్రమంగా నడుస్తూ ఉంటేనే దేహం ఆరోగ్యంగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కానీ దేనికి కూడా అందుకనే ప్రాణాయామం చేసేది ప్రాణాయామం చేస్తే ఆత్మస్వరూపం తెలుస్తుంది ఏమీ లేదు ఆత్మస్వరూపానికి ప్రాణాయామానికి సంబంధమే లేదు కాబట్టి నువ్వు కనుక ప్రాణాయామం చేస్తే పూరక రేచక కుంభకాల ద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కాబట్టి నీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు ఆదిత్యుడు సూర్యుడు కనుక నువ్వు శ్వాసక్రియ ఏదైతే నడుస్తూ చక్కగా మనకు శ్వాసక్రియలను నడిచేటప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం కనుక ఆరోగ్యం లేకపోతే జ్ఞానాన్ని వినేటువంటి అవకాశం లేదు చూడండి అక్కడి నుంచి కదిలాడు కనుక మొట్టమొదట నేను ఆరోగ్యంగా ఉంటేనే గురువు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకోగలనేమో కనుక హే భగవాన్ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడి ఆదిత్యుడు గనక సూర్యుడు గనక కనుక నువ్వు నాకు సుఖాన్ని కల్పించాలనుకుంటూ ఉన్నా నా శ్వాసక్రియ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆత్మ వ్యాధితో ఉండేవాళ్ళని ఒక ఉబ్బసం వ్యాధితో ఉండేవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనుకోండి ఎంత బాగుంటాడు ఉపనిషత్తు ఆయన ఎంత బాగుంటాడో మనకు తెలియదు కానీ పక్కన ఆయన ఎంత వింటాడో మన తెలుసు కాబట్టి ఉపశమనం జరిపండి ఏమింటాడు ఇంకా ఏమింటాడు కదా కనుక ఇది లేకుండా ఉండాలంటే సూర్య చెన్నో మిత్ర ప్రాణే ప్రాణవృత్తే అభిమాన దేవత ప్రాణవృత్తే అధిష్టాన దేవత కనుక అయ్యా నిన్ను నా శ్వాసక్రియ సక్రమంగా నడుస్తూ ఉండాలి నేను ఆరోగ్యవంతుడిగా ఉండాలి ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ప్రపంచంలో భోగాలు అనుభవించాలని నేను లేదు భోగాలు అనుభవించడం కోసంగా ఆరోగ్యం కావాలనుకుని ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్లు చాలా మంది ఉండారు వాళ్ల కోవకు చెందిన నేను కాను నేను ఆరోగ్యాన్ని కోరుతూ ఎందుకు ఆత్మ పరమేశ్వరుని పొందడానికి ఆరోగ్యం అడుగుతున్నానే గాని ఈ ప్రపంచంలో ఉండేటువంటి భోగాల్ని అనుభవించడం కోసం మాత్రం కాదు దీనికోసం నాకు అవసరం లేదు ఎందుకని భోగే రోగ ఈ భోగాలన్నీ కూడా రోగం వైపు నాకు తెలుసు కాబట్టి రోగాల్ని పోగొట్టేటువంటి వాడివి నీవు భోగాలు తెచ్చుకొని రోగాల వాత పడి మళ్లీ సూర్య నీ దగ్గరకు రావడం నాకు ఇష్టం లేదు కనుక ఈ రోగమే లేకుండా పోవాలంటే ఈ చిన్న చిన్న రోగాలు పోవాలి పెద్ద రోగం బాగుంటుంది అది అది భవరోగం ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ అన్నిటికన్నా పెద్దది మూలమైనటువంటిది కారణమైనటువంటిది హేతు అటువంటిది పోవాలంటే నీ యొక్క కృప నాకు కావాలి కనుక నాకే కాదు మా గురువుకు కూడా కావాలి ఆయన ఆరోగ్యం బాగలేకపోతే ఈరోజు క్లాస్ లేదు అంటాడు నేను బాగా ఉండొచ్చు నేను కూర్చుంటాను అబ్బాయి నాకేం బాగాలేదు ఆరోగ్యం కం చుమరో అటువంటి జరగకుండాలి కనుక నహా ఇది ఎవరు ప్రార్థిస్తారు గురువు ప్రార్థించడు ఆయనకు అవసరం లేదు ఆత్మకామహ ఆత్మవిధుడు అన్ని కామాలు అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు కనుక ఒకవేళ కనుక ఉపనిషత్ పాఠం నడిస్తే గురువు ఈజ్ హ్యాపీ ఉపనిషత్పాఠం నడవలేదు అనుకోండి ఈవెన్ దెన్ హీఈ్ హ్యాపీ ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడు అతను ఆనందాన్ని భగ్గనం చేసేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచాలో కనుక ఇది ఎవరడుగుతున్నారో తెలుసా అందుకని శిష్యుడు ముఖ్యంగా శిష్యుడితో గురువు కలుపుతున్నాడు గాని స్వరం ఆయన కూడా కలిసి అధ్యయనం చేస్తున్నాడు కాని వాస్తవానికి వీడే నాహా మాకు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా అధ్యయనం చేయాలి నా గురువు ఆరోగ్యంగా ఉండి నాకు బోధించాలి కనుక నహా అస్మాకం మా ఇద్దరికి కూడాను సంఖంకృతూ కాబట్టి నువ్వు సుఖాన్ని గెలిపించు ఎందుకని ప్రాణానికి అధిష్టాన దేవత కనుక ఇది ఇంపార్టెంట్ ఆరోగ్యాన్ని అహారభిమాన దేవత సూర్య మిత్ర ఇది నంబర్ టూ ఎట్లాగైతే ప్రాణ వృత్తికి సూర్యుడు అధిష్టాన దేవతో అలాగే అహహ అహశ్చ అహరశ్చ అభిమాన దేవత అధిష్టాన దేవత పగలకు అధిష్టాన దేవత సూర్యుడు ఆయన ఉంటేనే రోజు దినం అందుకని ఆయన దినకరుడు ఆయన ఉంటేనే దినం ఆయన లేకపోతే తదినం ఓకే కనుక సూర్యుడు ఉండాలి సూర్యుడు ఉదయిస్తేనే మనకు పగలు వస్తుంది అర్థం వస్తుంది పగలు రావడం వల్ల ఏం జరుగుతుంది సూర్యుని యొక్క దివ్యమైనటువంటి కిరణాలు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి వాటి వల్ల ఈ ప్రపంచంలో ఉండేటువంటి మాలిన్యం అంతా కూడా పోతూ ఉంది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి వస్తుంది పర్యావరణం అంతా రక్షింపబడుతూ ఉంది దీని అంతటి కూడా సూర్యుడే కారణమై ఉన్నాడు అటు భౌతికమైనటువంటి ప్రపంచాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతూ ఉండాడు కాబట్టి ఆయన రావడం వల్ల ఇక్కడ సూక్ష్మజీవులు అవన్నీ కూడా ఉండకుండా పోవడానికి కూడా ఎక్కువగా కారణం అదే సూర్య కిరణాలు పడుతూ ఉన్నాయి కనుక అహహాయి అహరస్య అభిమాన దేవత ఈ పగలకు కూడాను ఆయనే అధిష్టాన దేవత గనక కాబట్టి పగలే నేను అధ్యయనం చేస్తున్నా పగటి పూట ఉదయాన్నే లేచి కూర్చొని గురువు బోధిస్తూ ఆయన గురువు ముందు నేను కూర్చొని ఆసీనమై ఉపని షద్ షదు నేను ఆయన ముందు కూర్చొని వింటూ ఉన్నా కాబట్టి ఏదైతే నేను ఈ పగటి పూట అధ్యయనం చేస్తానో ఈ అధ్యయనమంతా కూడాను పరిపూర్ణంగా ఉండాలి అనుకుంటుంటే నువ్వు అధిష్టాన దేవత గనక నీ యొక్క కృప కూడా నాకు కావాలి మనం అంటుంటాం చూడండి హ్యావ్ ఎ నైస్ డే ఇదే హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ ఎ గుడ్ డే సుదినం శుభదినం ఇదే శుభదినం సూర్యుడు వస్తేనే శుభదనం కనుక దినానికి అహర్ దేవత అహ ఈ పగల ఏదైతే ఉందో